సంకీర్తన కౌస్సు అకారనేకదం సకల రక్ష జకం సేవకాలకమే భజీ పురగశయనం మహోజ్వలం తం గరుడారుడం కమనీయం పరమపదేశం పరమం భవ్యం హరిం దనుజభయదం భాగరణం లక్ష్మీరణం పంకజసంభవ ప్రియం వేంకటేశం వేద నిలయం శుభాంకం లోకమయం భజే